విద్య ఏదైతే ఉన్నదో అది విద్యతోనే కానీ అంతరించకపోవడానికి వీలు లేదు ఆ విషయం మీ అందరికీ తెలిసినటువంటిది కేవలంగా జ్ఞానం ఒక్కటే మోక్షాన్ని అందించగలదు అనేటువంటిది కూడాను జ్ఞానాదేవత కైవల్యం జ్ఞానం వల్ల కైవల్యం ముక్తి మోక్షం కైవల్యం జరుగుతుంది మరి ఇట్లా మోక్షం జ్ఞానం వల్లనే జరుగుతున్నప్పుడు శ్రీశైలం పోతే మోక్షం వస్తుంది అయోధ్య మధురామాయి కాశీ కాంచీ అవంతికాపురి ద్వారవతి చే షడ్ అయితే సత్త అయితే మోక్షదాయి కానని అక్కడ పోతే మోక్షం వస్తుంది కాశీలో చస్తే మోక్షం వస్తుంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు వీళ్ళు ఇవన్నీ కూడాను ఆర్ష సాంప్రదాయంలో పురాణాల్లోనూ వాటిల్లోనూ ఉదాహరించి చెప్పినటువంటి విషయాలే కానీ అవగాహన లేకపోవటం వల్ల విజ్ఞానం లేకపోవటం వల్ల అక్కడ మనం దాన్ని దాటవేస్తున్నాం శ్రీశైల శిఖరం దృష్టి వాహ్ విద్యతే శ్రీశైల శిఖరాన్ని గనక చూస్తే చాలు మీరు ఇంతమంది ఇక్కడ మోక్షత్వం కోసం ప్రాకులాడాల్సిన పని అని చెప్తున్నది అది దాని అర్థం అదే శ్రీశైల శిఖరం దృష్టి వాహ్ విద్యతే శ్రీశైల శిఖరాన్ని చూస్తే చాలు మోక్షం వచ్చినట్టే వచ్చినట్టేనా రాదా రాకపోతే ఆ శ్లోకం తప్పు వచ్చింది అని అంటే ఇక్కడికి రావడమే తప్పు ఉంది తమాషా బాగా అర్థం చేసుకోవాలి ఒక్క విషయం మనకు ఏమిటి అనేనంటే మహర్షులు ఏం చేశారు అనేనంటే వాళ్ళు చేసినటువంటి విచిత్రమైనటువంటి విషయం అదే వాళ్ళు చెప్పారు అవగాహన మనకు లేకుండా చేశారు అది కారణం దాన్ని మనం అవగాహన చేసుకోవాలా శ్రీశైల శిఖరం దృష్టివా పునర్జన్మ నవిద్యతే శ్రీశైల శిఖరాన్ని గనక దృష్టివా చూసినట్లయితే పునర్జన్మ మళ్ళీ జన్మంటూ లేదు ఇది స్పష్టం పైకి మాత్రం ఆ విధంగానే కనిపిస్తున్నది మరి చూడని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేక మంది చూడలేదు చూశారు ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే పోదాంపా అండి మనం వెహికల్ వేసుకొని ఇప్పుడు పోయి రావచ్చు మోక్షం వస్తుందా దాని అర్థాన్ని గ్రహించుకోవాలి మనం ఎప్పుడైనా సరే శ్రీ అంటే వేదం శైలం అంటే కొండ శిఖరాలు అంటే ఉపనిషత్తులు అంటే వేదంలో ఉండేటువంటి అంచభాగమైనటువంటి ఉపనిషత్ దర్శనం అయితే మోక్షం అది కానీ శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నైద్యత అని కాదు మనకు దాని అర్థం తెలియక ఆ విధంగా బాధపడుతున్నాం కశ్యాన్ మరణాన్ముక్తి కాశీలో చష్టే ముక్తి ఎన్ని ఎని చోట్లండి ముక్తి వచ్చేది నాకు తెలియకడతాను ముక్తి అనేటువంటిది అక్కడికి పోయి ఇక్కడికి పోయి అక్కడికి పోయి ఇక్కడికి పోయి వస్తే వస్తుంది ముక్తి అనేటువంటిది అత్ర బ్రహ్మ సమస్తే ఇప్పుడు ఉన్నదేనా ఇప్పుడు ముక్తి కనుక మరి కాశీ పోవడం దేనికి అయోధ్య పోవడం దేనికి ఇంకో చోటు పోవడం దేనికి కశ్యాన్ కశ్యములు అంటే ఇంద్రియములు అని అర్థం కశ్యాన్ మరణాన్ముక్తి కశ్యములు గనక చస్తే ఇంద్రియాలు చస్తే ముక్తే ముక్తే అయోధ్య నాయోధ్య అయోధ్య సాధించటానికి పొందటానికి వీలు కాలినటువంటిది అయోధ్య దేహం మనుష్య అష్ట భేదం చెప్తున్నది దేనికైనా సరే ప్రమాణం చెప్పి చెప్పాలండి ఎక్కడైనా సరే మనం చెప్తుంటే టీవీలో చాలా చోట్ల చూస్తుంటాం వాళ్ళు ఇష్టం మాట్లాడతారే కానీ ప్రమాణం మాత్రం మనం గ్రహించాల ప్రమాణం ఉన్నదా ఈ చెప్పేటువంటి వాక్కు ప్రమాణం ఉన్నదా మా గారు ఉన్నారు అప్రమాణంగా చెప్తే ఆయన ఈ మధ్యనే నేను తైత్తిరి ఉపనిషత్తు ఓ రోజులు చెప్పాను అక్కడ వాళ్ళు చెప్పించుకున్నారు వాళ్ళు కావాలని తైతిర్యం ఎక్కడా కూడా ప్రమాణం లేకుండా మనం చెప్పలేమండి చెప్తే అది ఎవరు కూడాను నచ్చదు అది దానివల్ల ఉపయోగం లేదు అష్టాచక్రావద్వారా దేవాణ్మయోష స్వర్గోక జ్యోతిషావృత యోవైో వేద అమృత బ్రహ్మచ ఆయుష్కీర్తిం ప్రజా దదు వేదం చెప్తున్నది ఆ విధంగా ఎక్కడున్నాడు పరమాత్మ అనంటే పరబ్రహ్మ ఎక్కడున్నాడు అని అంటే అష్టాచక్రానద్వార తొమ్మిది ద్వారాలతో ను ఎనిమిది చక్రాలతో కూడుకున్నటువంటి నా అయోధ్యలో ఉన్నాడు అయోధ్య అంటే నా అయోధ్య అయోధ్య సాధించటానికి పొందటానికి వీలు కానటువంటి మనుష్య దేహంలో ఉన్నాడు దేవాధ్య తస్యా దీనియందు హిరణ్మయ కోశ బంగారు పెట్టే ఉన్నదట ఒక కోశం కోశం అంటే భాగం అనుకోండి ఆనకు అది కూడా వస్తుంది చెప్తాను తహ హిరణ్మయ కోశ స్వర్గోకో జ్యోతిషావృత ఈ పట్టణంలో అమృతం అనేటువంటి సరస్సు దగ్గరగా ఆ పరమాత్మ నివసిస్తూ ఉన్నాడు పరమాత్మ నీ దగ్గరే ఉంటే మనం దుష్టమైనటువంటి కార్యాలు ఎలా చేస్తా అని చెప్పండి మనమంతా చేస్తున్న పనేదే పనికి రానటువంటివి అవసరం లేనటువంటి కార్యాలు భగవంతుని లోపలే పెట్టుకొని ఉండి మనం చేస్తున్నాం ఘర్షిస్తాడా ఎందువల్ల ఇట్లా చేస్తున్నాం నేను కాశీ అంటే హైదరాబాద్ దగ్గర నుంచి కాశీదాకా దేవుళ్ళాడా పోవాల్సిందే నమస్కారం దానికి కాదు నేను అనడం పోయి పోయిరండి నేను తిరుపతి పోతున్నా నేను కాశీ పోతున్నా అంటే ఇక్కడి నుంచి అక్కడ దాకా దేవుడు లేడనుకొని పోవడమేనా మరి ఇక్కడే ఉండేవాడికి అక్కడికి పోవాలి ఎందుకు పెట్టావు అక్కడ నీ మనస్సులు పరిశుభ్రంగా లేవు పరమాత్మ మా మనస్సులు మాలిన్యంతో కూడుకొని ఉన్నాయి ఈ మాలిన్యం పోతే గానీ వీలు అక్కడి పోతావు తిరుపతి అంత దూరం పోయి డబ్బులు ఖర్చు పెట్టుకుని పోయి తక్కిన కళ్ళు మూసుకుంటావు అక్కడ ఒక్క క్షణం వాడిచ్చే టైం చేస్తున్నాం ఆ పని ఎందువల్ల ఆ నే మనసులో నీ మనసులో ధ్యానం చేసేది ఇక్కడే ఆడవరాదు అక్కడికి పోవడం దేనికి అక్కడికి పోవడం దేనికి అక్కడికి నమస్కారం చేయి కళ్ళు మూసుకోవడం దేనికి ఆ నే మనస్సులో అంటే మనస్సులో చేసుకుంటేనే నీకు సరిపోతుందా ఎతో ఆచే నివర్త అప్ర ఆప్య మనసహ వేరే చెప్తున్నది ఆయనకి వస్తున్నది కనుక ఇలాంటి విషయాలన్నింటినీ కూడాను పక్కన పెట్టి పక్కన పెట్టి ఏది కావాలనో మనుష్యుడికి ఏ అయితే కావాల్సింది అనుకుంటున్నాడో దాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి సంపాదించుకోవటము అని అంటే కూడాను ఒకటి ఉంది దేన్ని సంపాదించాల మోక్షాన్ని సంపాదించ దేని ద్వారా సంపాదిస్తావు సిద్ధ వస్తువుని దేని ద్వారా సాధన చేస్తావు అది సిద్ధ వస్తువే సాధ్య వస్తువేం కాదది సిద్ధ వస్తువు దేని ద్వారా సాధన చేసి తీసుకోవాలి సాధనా కర్మ ఉన్నదాన్ని ఉన్నట్లుగా తెలుసుకోమని చెప్తున్నది అధీత్య చతురోవేదాన్ని ధర్మశాస్త్రాన్ని అనేకశ బ్రహ్మతత్వం నజానాథీ దర్వీ పాట రసం యథా నాలుగు వేదాలు చదువుకో చదువుకున్నందువల్ల తప్పేం లేదు ధర్మశాస్త్రాన్ని అనేకశ అనేకమైనటువంటి ధర్మశాస్త్రాలు ఉన్నాయి నిర్ణయ సింధు కర్మసింధు ధర్మసింధు మన సింధు ఓ బోలుడు ధర్మహాస్త్రాలు అనేక ధర్మహాస్త్రాలు తెలుసుకోవచ్చు బ్రహ్మతత్వం నీ బ్రహ్మజ్ఞానం గనక లేకపోతే ఇవన్నీ కూడాను దాంట్లో పౌ పులుసులో తిరిగేటువంటి గంటలాగానే ఉంటుంది అంతే కనుక మనిషికి కావాల్సింది ఏందానంటే బ్రహ్మజ్ఞానం కావాల బ్రహ్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం నీకు ఎట్లా సంభవిస్తుంది అది కూడా తెలుసుకోవాలి బ్రహ్మజ్ఞానాన్ని పొందేటువంటి మార్గం ఏంటి ఆమెకు మనం చెప్పబోయేటువంటిది మా వాళ్ళు అడిగారు వర్ధన్ గారు వాళ్ళు అడిగారు టైటీరియోపనిషత్తులో ఈ కోశాల గురించి ఏ విధంగా చర్చ చేశారో అది మాకు కొంచెం విషధంగా చెప్పండి అని అడిగారు వాళ్ళు కానీ ఒక్క విషయం అది ఒక గంట లోపల ఒక అరగంట లోపల చెప్పేటువంటి విషయం మాత్రం కాదు నా వల్ల కాదు మహానుభావులు ఎవరైనా కనుక అర్ధగంటలోనూ పావు గంటలో చెప్పగలిగితే వాళ్ళందరికీ నమస్కారం కానీ అది ఒక గంటలోనూ అయ్యేటువంటి విషయం కాదు అనేక రకాలైనటువంటి విషయాలు దాంట్లో కలుస్తాయి అయినప్పటికీ ప్రయత్నం చేస్తాను ఒక గంటలో దీన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను బ్రహ్మజ్ఞానం కావాలనేటట్టుంటే గురువు చెంతనే కూర్చోవాల్సిందే గ్రంథాలు చదివితే గ్రంథులు వీడవు బహు కష్టం గ్రంథాలు చదివినంత మాత్రాన గ్రంథులు వీడితయ్యి అని అంటే చాలా కష్టమైనటువంటి విషయం దానికి తోడు మనకు ఉండేటువంటి నిరుత్సాహం ఇంకో రకం దాని మీద ధ్యాస ఇవి ఉంటే ఇంకా కష్టం ఈ బ్రహ్మజ్ఞానాన్ని కేవలంగా గురుముఖత గురువు దగ్గరే ఇదిగో ఇలాంటి మహానుభావులు ఎవరైనా గనక ఉంటే వాళ్ళ దగ్గర కూర్చొని మాత్రమే బ్రహ్మజ్ఞానాన్ని గురించి తెలుసుకోవాలి విచారం చేయాలి కానీ ఒక్కటి ఉన్నది విచారం చేస్తాము అని అంటే దేని గురించి విచారం బ్రహ్మని గురించి విచారం బ్రహ్మను గురించి విచారం చేస్తే విచారం చేస్తే వచ్చేటువంటి ఫలము బ్రహ్మజ్ఞానమేనా అంతకుముందు బ్రహ్మ లేడా నువ్వు విచారం చేయక బ్రహ్మ లేడా ఉన్నాడు నువ్వు విచారం చెయ్యక ఉన్నాడు బ్రహ్మ నువ్వు విచారం చేసిన తర్వాత దొరికేది కూడా బ్రహ్మమే కనుక విచారానికి ముందు కూడాను బ్రహ్మమే ఉన్నది ఎవరికి చెప్తున్నా నేను ఇప్పుడు మీ అందరికీ చెప్తున్నా ఎందుకు చెప్పాలి నేను ఒక్క విషయం ఆలోచిద్దాం ఇక్కడ అందరికీ ఎందుకు చెప్పాలి నేను బ్రహ్మజ్ఞానాన్ని గురించి నేను చెప్తుంటే ఇక్కడ సర్వం కలివిదం బ్రహ్మ మొత్తం కనిపించేదంతా బ్రహ్మ పదార్థమే జ్ఞానమే కనిపిస్తుంటే నేను జ్ఞానానికి ఏం చెప్పాలి ఇక్కడ అంతా జ్ఞానమే ఉన్నదంతా కూడా జ్ఞానమే అయినప్పుడు వీడిక్కడ నుంచి చెప్పేదేంది జ్ఞానాన్ని గురించి జ్ఞానం చెప్తాడా లేదండి అజ్ఞానం అజ్ఞానం అనేటువంటిది ఎట్లా ఉంది అసలు అజ్ఞానం అనేటువంటిది ఆ భావన అజ్ఞానం అనేటువంటిది ఒక భావన మాత్రమే దాని గురించి చర్చ చేసి మనకు వచ్చేటువంటిది సంపాదించేది ఏమీ లేదు జ్ఞానాన్ని గురించి ఉన్నదే జ్ఞానం ఇంకా దాని గురించి చర్చ ఏమిటి ఉన్నదే జ్ఞానం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనంతంగా కనిపిస్తున్నటువంటిదే జ్ఞానం ఇదంతా జ్ఞానమే ఇక్కడ ఉన్నదంతా కూడా జ్ఞానమే ఇంక నేనేం చెప్పాల జ్ఞానాన్ని గురించి జ్ఞానం ఏం చెప్పాల ఉన్నదాన్ని ఉన్నట్లుగా తెలుసుకోమని చెప్పటమే అంతే గురువుగారు చేసేటువంటి పని ఎందుకంటే గురువు దగ్గరికి పోతే ఎంత ఉన్నది పోతుంది అంతే ఉన్నది కాస్త పోగు పోతుంది అంటే అజ్ఞానం ఉన్నది అజ్ఞానం ఉంటే అజ్ఞానాన్ని పోగొడతారు ఆ అజ్ఞానాన్ని పోగొట్టుకునేదానికి అనేక రకమైన ఇందాక చెప్పారే వారు సాధనలు అనేక రకాలైనటువంటి సాధనలు ఉన్నాయి ఆ సాధనల ప్రకారంగానే మనం దాన్ని సాధించాలి అంతేగానండి మోక్షం కోసం అనేటువంటి దాన్ని సాధించటం అనేటువంటిది అప్రశస్తం నేను స్పష్టంగా చెప్తున్నాను మోక్షం అనేటువంటిది ఇప్పుడు ఉన్నదే సిద్ధవస్తువే సాధ్య వస్తువు కాదు సాధ్య వస్తువు కానటువంటి దాన్ని నువ్వు చేసేది ఇంకా అజ్ఞానం పోవడం కోసమని అజ్ఞానాన్ని పాపుకోవడం కోసమని అనేక రకాలైనటువంటి సాధనలు ఉన్నాయి ఆ అనేక రకాలైనటువంటి సాధనల్లో జ్ఞానాన్ని గనక పొందితే అజ్ఞానం దాని అంత అదే పోతుంది మరి జ్ఞానం అంత తొందరగా వస్తుందా వస్తుంది వస్తుంది తప్పకుండా వస్తుంది జ్ఞానం కావాలి మరి కర్మలో పూర్వమీమాంసకులు ఏమంటారు అనేనంటే పూర్వమీమాంసాస్త్రం అనే ఒక శాస్త్రం ఉందండి కర్మ ద్వారానే మోక్షాన్ని పొందవచ్చు అని జేమిని పూర్వమీమాంస ఆయన రాశాడు దాంట్లో కానీ ఇప్పుడు దాని మీద డిస్కషన్ పెడితే కుదరదు కానీ దాంట్లో కర్మద్వారాను కూడాను మోక్షాన్ని పొందవచ్చు భక్తి ద్వారాను కూడాను పొందవచ్చు అన్నాడు భక్తి అంటే సోపాధిక ఉపాసన సా ఉపాధిక సోపాధిక అంటే ఉపాధితో ఉండేటువంటి ఏ పరమాత్మ అయితే ఉన్నాడో వాణ్ణి గురించి భక్తి చేస్తే నీకు మోక్షమే వస్తుంది నారదాదులు అందరూ కూడాను ఆ విధంగా నారద భక్తి సూత్రాలను రాశాడు ఆయన మీ అందరికీ తెలిసినటువంటిదే చూశాడో తెలియదు కాని కానీ దాంట్లో చెప్తున్నాడు భక్తి ద్వారా మోక్షాన్ని పొందవచ్చు జ్ఞానాత్ మోక్షాయితి జ్ఞానం ద్వారానే మోక్షం అంటే కాదు భక్తి ద్వారా పొందటానికి వీలుంది అనేటువంటిది ఆయన నారద మహర్షి ఆ విధంగా భక్తి సూత్రాల్లో రాస్తాడు ఎందుకు రాశాడు అది వేరే విషయం ఎందుకు రాశాడు ఎట్ట రాశాడు అనేటువంటిది చూడండి మానవుడికి ఉండేటువంటి సర్వ దుఃఖాలను పాపుకోవాలి అది ముఖ్యమైనటువంటి విషయం మనకుండేటువంటి దుఃఖాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ భిజ్యతే హృదయ గ్రంథి సిద్ధ్యంతే సర్వసంశయ క్షీయంతే సర్వకర్మాణి తస్మిన్ దృష్టే పరావరే ముండకోపనిషత్తు చెప్తున్నది విద్యతే హృదయ గ్రంథి హృదయ గ్రంథులు ఆ హృదయంలో మూడు గ్రంథులు ఉన్నాయి అవే మూడు ముళ్ళు అవే మూడు ముళ్ళు అండి అంటే ముడి అవే మూడు ముళ్ళు అవి పోతాయి క్షీయంతే సర్వకర్మాణి ఆ ముడి గనక వీడిపోయేటట్టుంటే పోతుంది భిద్యతే హృదయ గ్రంథి సిద్ధ్యంతే సర్వ సంశయ అన్ని సంశయాలు పోతాయి సంశయాలు ఎన్ని ఉన్నాయి రెండే ప్రమాణ సంశయం ప్రమేయ సంశయం అని రెండే సంశయాలు ఉండేవి దాంట్లో కూడినటువంటివి మనకొచ్చేటువంటి ఈ సంశయాలన్నీ కూడాను ప్రమాణ సంశయమే ప్రమేయ సంశయంలోనే ఉంటాయి అవి పోతాయి క్షీయంతే సర్వ కర్మాణి అన్ని కర్మలు పోతాయి పోతాయి కర్మల పోతే కర్మ ఫలాలు మాత్రం ఎక్కడ ఉంటాయి అదేంటండి ఆరబ్ధం భోగతో నశేతు అని కదా చెప్పింది పోతుంది ఆరబ్ధం భోగతో నశేతు ఎప్పటినుంచో వచ్చినటువంటివి అన్నీ కూడా చేసినటువంటి ఏ పుణ్య పాపాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు అనుభవించాలండి అని చెప్తున్నది అని అన్న అని చెప్తున్నదిగా ఇక్కడ ఉపనిషత్తు ఎందువల్ల పోతుంది పోతాయి ఎందుకు పోతాయి ఒక నక్సలైట్ను పట్టుకోవాలనుకున్నాడు పోలీసు వాళ్ళు ఒక చోట తాపడం వేశారు వాళ్ళు అందరినీ పట్టుకోవడానికని పట్టుకోవడానికని పట్టుకున్నాడు ఒక ఇంట్లో దూరిగాడు ఆ ఇంట్లో ఉన్నాడు అని కనుక్కున్నాడు వాడిని ఏడివాడు వచ్చాడు ఏడి పోయినాడు ఏం తమాషాడుతున్నావా లేదు రాత్రి వచ్చాడు పొద్దునే వాడికి జబ్బు చేసింది వాడిని తీసుకుపోయి తగలబెట్టావు నువ్వు ఇప్పుడు తొక్కి వచ్చినటువంటి నీళ్లు ఆ శవసంస్కారానికి సంబంధించినవి కేసుంది కోర్టులో ఏమని వీడిని పట్టుకొని వీడికి ఏదో శిక్ష వేయాలని ఏం రాసుకుంటాడు ఇప్పుడు వాడు చచ్చిపోయినాడు ఏం రాస్తాడు జడ్జి ది క్రిమినల్ ఈజ్ డిసీజ్డ్ ది ఫైల్ ఈజ్ క్లోజ్డ్ చచ్చిపోయినాడు ఏ వాడికి లేదు ఏమింది వాడికి కావాల్సినటువంటి శిక్ష కనుక వేయాలనితే వీడు కూడా చావాలి అక్కడికి పోవాలి పోతాడా చీఎంతే సర్వకర్మ ఎప్పుడైతే నీకు జ్ఞానం సంపాదిస్తావో ఎప్పుడైతే నీకు ఈ బ్రహ్మజ్ఞానం జ్ఞానం అంటేనే బ్రహ్మజ్ఞానం అండి ఆ బ్రహ్మజ్ఞానాన్ని గనక సంపాదిస్తామో వెంటనే మనకు కర్మలు ఉండవు కర్మ ఫలాలు ఉండవు కనుక ఆ విధమైనటువంటి జ్ఞాన సముపార్జన ఎక్కడున్నది అని అంటే ఉపనిషత్తుల్లోనే ఉన్నది అది కనుక ఆ ఉపనిషత్తు దర్శనం కనుక చేసుకుంటే ఏ ఉపనిషత్తు అయినా చేసుకోండి మూడు వందల ఉపనిషత్తులు ఉన్నాయి ఇప్పటి వరకు కూడాను మనకు తెలిసింది మూడు వందల ఒక్కటి మూడు వందల ఒక్కటి ఉపనిషత్తులు ఉన్నాయి దాంట్లో మనకు తెలిసింది శంకర భాష్యం రాసినటువంటిది నేను వేదాంతరవణి శంకర భాష్యం మీద చేసా కనుక ద్వైతులు ఎవరైనా కానీ విశిష్టాద్వైతులు ఎవరైనా క్షమించాలా నేను అద్వైతమే చెప్తాను అద్వైతానికి మించినటువంటి సాంప్రదాయం లేదు అని స్పష్టంగా చెప్పాను కనుక కనుక చెప్పేదంతా కూడాను అద్వైతమే విశిష్టాద్వైతం కానీ ద్వైతం కానీ నేను ఇక్కడ చెప్పలేను నాకు రాదు ఉన్నమాట కూడా చెప్తున్నాను నేను వేదాంశి రోమని దాంట్లోనే చేశాను నేను విశిష్టాద్వైతంలో చేయలేదు మా గురువుని విశిష్టాద్వైతులు అయినప్పటికీ కూడాను మాకు మాత్రం అద్వైతమే మేము చెప్పుకున్నాం అద్వైత పరంగానే దీన్ని మనం చేయాలి ఏ తావత మనకు దీంట్లో దొరికేది ఏందయ్యా వేదాంతంలో దొరికేది ఏంది దేవుడు జీవుడు జగత్తు ఈ మూడైనా ఇంకెంతకంటే ఏమైనా ఉన్నాయా వీటిని గురించి తెలుసుకోవడం వీటిని గురించి తెలుసుకోవాలంటే ఏం చేయాలి దేవుడు జీవుడు జగత్తు అంటే ఈ ఉపనిషత్తు తైత్తిరి ఉపనిషత్తు ఉపనిషత్తు మనకు ముందు ఆ జీవుణ్ణి గురించి దాంట్లో మూడు వల్లులు ఉన్నాయండి వల్లి అంటే భాగం అని అర్థం శిక్షావల్లి ఆనందవల్లి భృగువల్లి అనేటువంటి మూడు భాగాలు ఉన్నాయి ఆ మూడు భాగాల్లో ఆనందవల్లి అనేటువంటి దాంట్లో అదే బ్రహ్మవల్లి అని అంటారు బ్రహ్మవిద్యకు సంబంధించినటువంటి వల్లి ఆనందవల్లి కనుక ఆ బ్రహ్మ విద్యను ఎట్లాను అనేటువంటి దాని గురించి మొట్టమొదటిగా చెప్తాడు బ్రహ్మవిదాప్నోతి పరం అని ప్రారంభం చేస్తాడు బ్రహ్మవిధాప్నోతి బ్ర బ్రహ్మవేత్తకు బ్రహ్మప్రాప్తి కలుగుతుంది బ్రహ్మవేత్తకు బ్రహ్మ బాగా ఆలోచించండి బ్రహ్మవేత్తకు బ్రహ్మప్రాప్తి కలుగుతుంది బ్రహ్మవేత్త ఎట్టయినాడు వాడు గనక బ్రహ్మవేత్త కనుక అయ్యేటట్టుంటే బ్రహ్మవి బ్రహ్మ ఇవ భవతి వాడికి బ్రహ్మప్రాప్తి జరుగుతుంది వాడు బ్రహ్మవేత్తగా ఇంకా బ్రహ్మప్రాప్తి జరగాల్సినటువంటి అవసరం ఏమున్నది దీనికి ప్రమాణంగా శృతి చెప్తున్నది శృతి అంటే వేదం చెప్తున్నాండి సయోహవై తత్పరమం బ్రహ్మవేద బ్రహ్మైవతి ఎవడైతే నిరతిశయ బ్రహ్మమును ఎరు తెలుసుకుంటాడో నిరతిశయ బ్రహ్మను తెలుసుకుంటాడో బ్రహ్మగుడాను రెండు సోపాధిక నిరుపాధిక సోపాధిక బ్రహ్మని గురించి చెప్పారు శిక్షావలిలో సోపాధిక బ్రహ్మని గురించి విచారం చేశారు దాంట్లో ఉపనిషత్తుల్లో కానీ దాని ద్వారా నిశ్శేషంగా అవిద్య పోదు అని కూడా చెప్పారు సోపాధిక బ్రహ్మను ఉపాసన గనక చేసేటట్టుంటే ఆ వ్యాహృతులు ఉన్నాయి ఆ వ్యాహృతుల ద్వారా గనక ఉపాసన కనుక అది కర్మకు సంబంధించి కర్మలో కొంత ఉన్నది కనుక ఆ కర్మకు సంబంధించినటువంటి విషయాలు అవి సోపాధిక బ్రహ్మము ఆ శోపాధిక బ్రహ్మ వల్ల నిశ్శేషంగా మాత్రం పోదు నిశ్శేషంగా పోకపోయేటట్టుంటే ఏం చేయాలంటే నిరుపాధిక బ్రహ్మ ఏదైతే ఉన్నదో ఆ నిరుపాధికమైనటువంటి బ్రహ్మనే ఉపాసన చెయ్యాలా తెలుసుకోవాలా అని అన్నారు కానీ ఇక్కడ ఏం చేస్తున్నది సయోహ వై తత్పరమం బ్రహ్మ వేద బ్రహ్మ వేద బ్రహ్మ భవతి ఇది ప్రధమానువాకంలో ఆనందవలిలో మొట్టమొదటి ఇది మంత్రం కనుక బ్రహ్మానుభూతమును అంటే బ్రహ్మను గనక తెలుసుకుంటే నువ్వు బ్రహ్మవే అవుతావు బ్రహ్మను తెలుసుకుంటే బ్రహ్మను అవుతావు బాగానే ఉంది బ్రహ్మను తెలుసుకోకముందు నువ్వెవరివి అప్పుడు కూడా బ్రహ్మవే నువ్వు ఇంకా నువ్వు తెలుసుకునేది ఏంటి బ్రహ్మను గురించి బ్రహ్మవిద సహోవై తత్పరమం బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి తానే బ్రహ్మ అవుతున్నాడు అని అంటాడు తానే బ్రహ్మ అయితం ఏంటి సర్వం తలివిధం బ్రహ్మ కనిపించేదంతా కూడా బ్రహ్మ పదార్థం అయితే నువ్వు కావటమేంది ఇంకా మళ్ళీ నువ్వు పొందటమేంటూ ఏముంటుంది ఇంకా పొందేది ఏంది లేని దాన్నే ఉన్నదాన్నే పొందవలసింది లేని ఏదో కర్మ ద్వారానో దేని ద్వారానో లేని పొందాలి ఉన్నదాన్ని నువ్వు పొందవలసిన పనే ఉన్నది లేదు లేకపోతే అసలు నువ్వు పొందాల్సిన పనే లేదు ఆ వస్తువే లేదు బ్రహ్మ అనేటువంటిదే లేదు అనంటే నేను పొందాల్సిన పనే లేదు ఎక్కడి నుంచి పొందుతావు ఎట్లా పొందుతావు ఉన్నది ఉన్నదాన్ని నువ్వు పొందవలసిన పనే ఉన్నది ఉన్నది అని గనక ఉన్నదా లేదా ఉన్నది ఉన్నదాన్ని నువ్వు పొందవలసిన పనే ఉన్నది ఉన్నదిగా అంటే ఇక్కడ పొందటము అని అంటే వ్యాఖ్యాత ఏం చెప్పాడు అనంటే శంకర వ్యాఖ్యాత ఏం చెప్పాడు ఉన్నదాన్ని ఉన్నట్లుగా తెలుసుకో ఉన్నదాన్ని ఉన్నట్లుగా తెలుసుకో ఉన్నది ఉన్నదాన్ని ఉన్నట్లుగా తెలుసుకో ఇది ఉన్నదే అనేటువంటి దాన్ని తెలుసుకో తెలుసుకోవాలంటే ఏం చేయాలి విజ్ఞానం కావాలి విజ్ఞానం కావాలి విజ్ఞానం వల్ల నీకేం లభిస్తుంది జ్ఞానం లభిస్తుంది విజ్ఞానం వల్ల జ్ఞానం లభిస్తుంది జ్ఞానం లేకుండా ఏ పని చేసినప్పటికీ కూడా వ్యర్థమే వ్యర్థమే ఏ ఏ పనన్నా చేయండి ఏ కర్మన్నా చేయండి దానికి తగినటువంటి జ్ఞానం లేకుండా చేయడానికి వీలేదు జ్ఞానం ముందే ఉంది ఆ వస్తువు కంటే ముందే జ్ఞానం ఉంటుంది ఆత్మ అస్తి ఆత్మ జ్ఞానం వస్త ఆత్మ ఉన్నది అనంటే ఆత్మ జ్ఞానం ఉన్నది అని అర్థం ఘట ఘట జ్ఞానం వస్తే కుండ ఉన్నది అనంటే కుండ జ్ఞానం ఉన్నది కుండ జ్ఞానం లేకుండా కుండ తయారు కాదు కనుక కుండ జ్ఞానం వేరు కుర్చి జ్ఞానం వేరు ఆ జ్ఞానం వేరు ఈ జ్ఞానం వేరు ఇన్ని జ్ఞానాలు ఉన్నాయి కానీ శవనకుడు అడుగుతాడు ముండకోపనిషత్తులో గురువుగారిని అధర్వుడిని అడుగుతాడు నాయన ఎస్మిన్ విజ్ఞాతే సర్వం విజ్ఞాతం భవతి కస్మిన్నో భగవో ఎస్మిన్ విజ్ఞాతే సర్వం విజ్ఞాతం భవతి దేన్ని తెలుసుకుంటే మిగతా జ్ఞానాలన్నీ తెలుస్తాయి కంప్యూటర్ జ్ఞానం తెలుస్తుందా బ్రహ్మజ్ఞానం కనుక తెలుస్తాయి తెలుస్తుంది నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని పొందు కంప్యూటర్ జ్ఞానం కూడాను నీకు తెలుస్తుంది బ్రహ్మజ్ఞానం వల్ల యస్మిన్ విజ్ఞాతే సర్వ విజ్ఞాతం భవతి అది తెలుసుకుంటే బ్రహ్మజ్ఞానం గనక తెలుసుకుంటే మిగతా జ్ఞానాలన్నీ తెలుస్తాయి తప్పకుండా ఎట్లా తెలుస్తాయి ఎట్లా తెలుస్తాయి అనేటువంటి ప్రశ్న వేసుకోండి నువ్వు బ్రహ్మజ్ఞానం బ్రహ్మ అయిపోయిన తర్వాత కంప్యూటరు నువ్వే చెట్టు నువే పుట్టా నువ్వే అన్నీ నువ్వే కనుక నీకు ఇంకా తెలియాల్సింది ఏమన్నది అదే జ్ఞానం జ్ఞానానికి ఇంకో జ్ఞానం లేదండి జ్ఞానాన్ని సంపాదించటానికి ఇంకో జ్ఞానం లేదు లేదు ఇది స్పష్టం కనుక పొందటం అని అంటే కేవలంగా దాన్ని వేదాంత భాషలో చెప్తారు ఔపచ ఔప ఔపచారికం ఔపచారికం మాత్రమే పారమార్థికం మాత్రం కాదు పారమార్థికం కాదది ఔపచ ఔపచారికం ఏమండి మరి పెద్దలు చేసినటువంటివన్నీ కూడాను అట్లనే ఉన్నాయా ఔపచారికలేనా ఎస్ కరెక్ట్ ఉండొచ్చు పెద్దలు చేసినటువంటి యజ్ఞ ఆచరతి శ్రేష్ట తర దేవేతరో జనా సమాణం కురితే లోకస్త అనువర్తతే అవును చెయ్యి శ్రేష్ఠులు ఏదైతే ఆచరిస్తారో దాన్ని మనం ఆచరించాలి ఆచరించాలా ఆచరించాలనా చెప్పండి చెప్పాడుగా భగవద్గీతలో ఆచరించక్కర్లేదు అది కూడా ఉంది ఆచరించాల్సిన పని లేదు ఎందుకు ఆచరించాలా ఒక బ్రాహ్మడు నదికి స్నానానికి పోయినాడు కార్తీక పూర్ణిమ అక్కడంతా కూడా తెల్లవారే లోపల ఒక రాగి చెంబు తీసుకొని పోయినాడు అక్కడికి స్నానం చేసి రావడానికి ఏం లేదు జనమంతా వస్తారేమో ముందుగా సంధ్యావందనం చేసుకొని దిగి వచ్చి సంధ్యావందనం చేసుకొని వెళ్ళిపోదానులే అని అనుకున్నాడు ఈయన బయలుదేరాడు చూశాడు జనం అంతా బయలుదేరాడు దగ్గర రాగి చెంబు ఉంది ఎక్కడ పెట్టాల ఇసుకలో దాచిపెడదామా మళ్ళీ వచ్చేటప్పుడు చూసుకోలేను అందుకని ఏం చేశాడు ఈ బ్రాహ్మడు ఒక లింగాన్ని తి తీరే సైకత లింగేనా ఒక లింగాన్ని తయారు చేశాడు దాని కింద పెట్టాడు వస్తారు జనం ఒకవేళ చూస్తారు లింగం కదా దాన్ని ఏం తనరు ఓ కార్తీక పూర్ణిమ కదా లింగాన్ని తయారు చేసి ఆయన నదిలోకి దిగాళ్లే ఆయన బాగా చదువుకున్నవాడు అందులో మనకు తెలిసినవాడు మనకంటే బాగా తెలిసినవాడు కదా అని అనుకున్నాడు పోయినాడు ఈయన లోపలికి దిగాడు జనం అంతా వచ్చారు ఆ లింగాన్ని చూశారు చూసిన తర్వాత వీళ్ళందరే అనుకున్నాడు ఎద్ద జాతరది శ్రేష్ట తత్ర దేవేతరో జనా సయత్ ప్రమాణం కురితే లోకస్థనం వస్తది ఆ శ్రేష్ఠుడు చేశాడు నేను కూడా చేస్తానన్నాడు ఒక లింగాన్ని తయారు చేశారు అందరూ తలా ఒక లింగాన్ని తయారు చేశారు ఒడ్డనబెట్టారు నదిలోకి దిగాడు ఆయన ముందు దిగాడు గనక ముందు స్నానాన్నించి బయటకు వచ్చాడు వచ్చిన తర్వాత చూశాడు అన్ని లింగాలు ఏ లింగం కింద ఉంది అయేనా తీరే సైకత లింగేనా నష్టమే తామ్రభాజనం నా రాగి చెంబుబోయింది అని బాధపడ్డా నగతి పారమార్థికత పారమార్థికత ఎంత ఉన్నదో తెలుసుకోకుండా ఆ విధంగా చేస్తాం మనం కనుక శ్రేష్ఠులు అయినటువంటి వాళ్ళు ఆచరించా ఆచరించినటువంటి ప్రతిదాన్ని కూడాను ఆచరించవలసినటువంటి పని లేదు దీంట్లో జ్ఞానం ఎంతవరకు ఉన్నది అనేటువంటి తెలుసుకొని చెయ్యాలి ప్రతిదానికి కూడాను జ్ఞానం ఉన్నది కనుక ఆ జ్ఞానాన్ని మనం చూసుకోవాలి గంగలో స్నానానికి పోతాం ఇంకో నదికి స్నానానికి పోతాం ఎందుకు పోతున్నావు నీ పాపాలు పోతాయనని నీ పాపాలు పోయేటట్టు ఉంటే నీకంటే ముందే ఉన్నాయి ఆ చేపలన్నీ వాటికంతా పోయినాయో మనకంతే పోతాయి పో దాని జ్ఞానం తెలుసుకొని స్నానం చెయ్యి పోతాయి పోతాయి తప్పకుండా ఏదైనా అంతే విష్ణు శాస్త్రం పారాయం చేయండి దాంట్లో చెప్పాడు ఏమనో చెప్పాడు తెలిసిన అండి రోగాత్ ముచ్చతే రోగాత్ బద్ధు ముచ్చేత బంధనాత్ రోగాలు పోతాయి జైల్లో ఉన్నవాడు బయటకు వస్తాడు బంధు ముచ్చేత బంధనాలు బంధనాల నుంచి బయటకు వస్తాడు ఎక్కడొచ్చాడు మనం అందరం కూర్చి జపం చేస్తాం ఆ విష్ణు సహస్రనామం ఓ రోజులు చేతాం పోని ఈ మూడు రోజులు కాదు పది రోజులు చేతాం జైల్లో వాళ్ళందరూ బయటకు వస్తారేమో చూస్తాం రారు జ్ఞానం లేకుండా ఏం చేస్తే మాత్రం ఏమైతుంది ఏ విషయమైనా సరే దానికి తగినటువంటి జ్ఞానం తెలుసుకొని దాంట్లో చేయాలి చేస్తేనే అది ఫలితం ఇస్తుంది లేకపోతే ఫలితం లేదు అని అన్నాడు సరే అందుకని పొందటము అనేటువంటిది బ్రహ్మవిధాప్నోతిపరం అనేటువంటి మంత్రంతో ప్రారంభం చేశారు ఈ తైత్య ఉపనిషత్తులో ద్వితీయ అనువాకం ఆనందవల్లి ప్రారంభమైంది కనుక పొందటము అనేనంటే అది ఔపచారికమే కానీ ఉన్నదాన్ని ఉన్నట్లు తెలుసుకోవడం పారమార్థికం మాత్రం కాదు దాన్ని అందువల్ల ఆ పారమార్థికాన్ని सर जीवड़ने वास्तव का ब्रह्मस्वरूपमें ओपक जीवड़ ब्रह्मे अवना ब्रह्म वाड़क चपालको ब्रह्मयन आपरह शंकर सिद्धांत अगनिध्या ब्रह्म सत्यन जगन्मिथ्या जीवो ब्रह्मयन आपरह अने कदा वेदात चुप्त निक జగత్తు మిథ్య ఎట్లా మిథ్య నీకు కనిపిస్తూనే ఉందిగా కనిపించటం లేదా కనిపిస్తూనే ఉంది మరి కనిపించింది మిథ్య ఎట్లా అయింది ఆలోచించేదంతా కూడా మిథ్యే అంటే ఏంది నీ చెప్పేటువంటి కళ్ళు కూడా నువ్వు ఉండాలి అవును మిథే అవి కళ్ళు ఎందువల్ల కళ్ళు ఉన్నాయి కళ్ళ నుంచి చైతన్యం చేసేటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నాడో వాడు మిథ్యారూపం కాదు కళ్ళు చెప్పచ్చు నిజంగా కళ్ళే చెప్తున్నాయా మనకు చెప్పేది ఒక వస్తువుని చూస్తే ఇది వస్తువా అని చెప్పేది ఏది కన్నేనా కన్ను కన్ను ఏం చేస్తుందంటే దాని లోపల ఒక రెటీనా ఉంది బాగా ఇప్పుడు కన్ను చెప్తున్నది కను చూపిస్తున్నది నోరు మాట్లాడుతున్నది ఇవన్నీ కూడాను మనం తెలుసుకోవాల్సిన అంటే మీ అందరికీ తెలిసినటువంటివి ఏమనుకోండి తెలియని వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే తెలుసుకోండి తెలిసిన వాళ్ళు ఉంటే సంతోషించండి అంతే అంతకంటే వేరే ఏం లేదు కనుక ఇక్కడ మరి అట్లా జీవుడు విభుడ జీవో బ్రహ్మైవ నాభర అన్నప్పుడు మరి జీవుడు విభుడ అల్ప అల్ప పరిణామం కలవాడా పరిణామ సిద్ధాంతం అని శంకరాచార్యుల వారు భాష్యం రాశారు పరిణామ సిద్ధాంతం మీద శంకర భాష్యం ఉన్నది చాందోగ్యోపనిషత్తు రాస్తూ దాంట్లో జీవ పరిణామాన్ని గురించి రాస్తూ శంకరుడు వారు భాష్యం రాశారు శంకర భాష్యం ఆ శంకర భాష్యంలో ఆ జీవ పరిణామ సిద్ధాంతం మరి ఇప్పుడు వాడు విభుడ వాడు బ్రహ్మమేనా జీవ బ్రహ్మయ్యమని ఆ ఒప్పుకో తీరాల్సిందే మరి ఒప్పుకో తీరినప్పుడు వాడిని జీవుడని ఎందుకంటున్నావు వాడు విభుడేగా కానీ అల్పపరిణ అంటే ఒక్కడు చెప్పారు శంకర్లు వారు ఏం చెప్పారు అంటే నాయన వాడు ఉపాధితో బుద్ధి ఉపాధులతో కూడుకున్నప్పుడు మాత్రమే అల్ప పరి పరిమాణం కలవాడు బుద్ధి ఉపాధి రెండు ఉంటే బుద్ధి లేదు ఉపాధి లేదు వాడు విభుడే విభుడే బుద్ధి ఉపాధి మరి బుద్ధి ఉపాధి బ్రహ్మకు లేవా చైతన్యమైనటువంటి బ్రహ్మకు బుద్ధి ఉపాధి లేదా లేవు బుద్ధి ఉపాధి అనేటువంటివన్నీ కూడాను మనకు వా ఉండబట్టే వీని జీవుడు అని అన్నారు అదే బ్రహ్మ దీంట్లో ఉపాధిలో ప్రవేశిస్తే వాడు జీవుడైనాడు ఉపాధిలో గనక ఉంటే వాడు జీవుడైనాడు ఎలక్ట్రిసిటీ ఉంది ఎలక్ట్రిసిటీ అంతటా ఉంది ఈ బల్బులో ఉంది ఈ ఫ్యాన్లో ఉంది ఇంకో చోట ఇంకో చోట ఉంది సర్వం కలివిధం బ్రహ్మ అంతటా ఉండేటువంటి వాడు ఉపాధి రూపంలో ఇక్కడ ఉన్నాడు కనుక వీళ్ళు ఏమన్నారు జీవుడు అని నన్ను మరి జీవుడు రూపములు ఏంది జీవో యొక్క రూపాలు ఏమున్నాయి ఉపనిషత్తు ఏం చెప్తున్నది జీవరూపాలు దృష్టి శృతి మతి విజ్ఞాతి ఇవి జీవుడి యొక్క స్వరూపాలు దృష్టి టైటీరియం ఆ విధంగానే చెప్తున్నది అంటే ఇది ఎట్లా ఉన్నాడు వాడు బ్రహ్మమే కాదనడం లేదు కానీ ఏం చేశాడు స్ఫటికమైనటువంటి రాయి వద్ద ఎర్ర కమలం ఉంటే ఏమైతున్నది ఆ స్ఫటికం కూడాను ఎర్రగా కనిపిస్తున్నది కమలాన్ని బయటికి దియండి తెల్లగానే ఉంది కమల ఉన్నప్పుడు అది బ్రహ్మమే కమలం లేనప్పుడు బ్రహ్మమే కమలం ఉన్నప్పుడు బ్రహ్మమే కానీ రాగద్వేషాలు అనేటువంటివి రెండూ పక్కన ఉండటం వల్ల వాడు జీవుడైనాడు కనుక ఈ జీవుడు ఏం చేశాడు ఈ దేహంలో పంచకోశాలు ఈ పంచకోశాలు ఆత్మ అని అనుకున్నాడు ఇక్కడికి ఇక్కడి నుంచి మనం స్టార్ట్ చేద్దాం అయిపోతున్నది టైం ఇంకొక పావు గంట మాత్రమే ఉంటుంది మీకు పర్వాలేకపోయినా మనకు ఇచ్చినటువంటి కాలం ఒక గంట మాత్రమేనని చెప్పారు వర్ధని గారు కానీ మా ఒక గంటలో పూర్తి చేయాల సరే అంతకంటే వేరే ఏం లేదు నిబంధన అనేటువంటిది బ్రహ్మే అయినప్పటికీ కూడాను పంచ కోశాలు ఉన్నాయండి అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలు కోశం అంటే వర అర్థం భాగము అని అర్థం అండి అంతకంటే వేరేం ఈ జీవుడు అనుకుంటున్నాడు వీడే బ్రహ్మము ఏదైతే అన్నమయ కోశం ఉన్నదో అదే ఆత్మ అదే బ్రహ్మ అని వాడు కానీ వాడు ఆత్మ బ్రహ్మనే సంగతి వాడికి తెలియడం జీవుడే బ్రహ్మము సంగతిని మరిచిపోయి ఏం చేస్తున్నాడు ఈ అన్నమయ కోశమే బ్రహ్మము అని అనుకుంటున్నాడు వాడు అటునే ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ ఆనందమయ కోశంలో కూడాను ఆనందం కొద్దిగానే ఉంటుందండి ఆనందమయ్యే కోశంలో కూడాను ఆనందం ఎక్కువగా ఉండదు ఎక్కడా ఆనందం అనేటువంటిది లేదు ఆనందం అనేటువంటిది స్వతహా నీలోనే ఉండి ఉన్నది కానీ ఒక్కటి ఆ కోశంలో ఉన్నది అని అనుకోవటం పొరపాటు అది అన్నమయ్య కోశం అన్నమయ్య అన్నమయ్య అన్నమయ్య కోశం అని అంటే ఎట్లా చెప్పాడు అని అనంటే దీంట్లో మంత్రంలో చెప్తాడండి ఒకసారి ఆ మంత్రం కూడా మీకు చెప్పి దాని తర్వాత చేస్తాను अन्नावै प्रजा प्रजान्ते कश्च पृथिवीगु श्रिता अधो अन्न जीवंती अधे नदी नन्नगुं भूताेष्ठ अन्न में आत्मा अनेंवाड़ी अभिद्यत ये जीवड़ेमकें अर रसकदा అన్న రసం ముందే పుట్టింది కదా అన్నం అనేటువంటిది ముందే పుట్టింది ఎట్లా పుట్టింది అన్నం అనేటువంటిది ఈ జీవుడి కంటే అన్నం ముందు పుట్టిందట అని చెప్తున్నాడు వాడు ఎట్లా పుట్టింది ఆత్మ ఆకాశస్ భూత ఆకాశ ఆద్వాయు అదే చెప్తున్నాడు దాంట్లో ఇది తర్వాత మంత్రం ఆకాశ అద్వాయు వాయు రగ్ని అగ్ని ఆపహ ఆపృథివీ పృథివీ ఓషధయ ఓషధీభ్యో అన్నం అన్న ఆత్ పురుష ఉంది వేదవంత్రం చక్కగా చదివాారండి మీకు బాగానే ఉంది కానీ ఇక్కడ ఒక మెలిక ఉన్నది ఆ మెలికను కనుక్కోవాలి తమాషా అది మహర్షులు ఏం చేశారు అని అంటే ఇంతవరకే చెప్పాడు ఆత్మన ఆకాశ ఆత్మ నుంచి ఎట్లా పుట్టింది చెప్పలే చెప్పలే దాంట్లో చెప్పండి చూడండి మీరు తైతీరియంలో ఆత్మ నుంచి ఆకాశం ఎట్లా పుట్టింది దానికి అమ్మేవరు అబ్బేవరు లేదు చెప్పలేదు ఆత్మన ఆకాశస్భూత ఆత్మ ఎందు ఆకాశం పుట్టి ఎట్లా ఉన్నది ఆత్మ ఎందు ఆకాశం చెప్పండి పోని వారన్నట్టు ఆత్మ ఎందు అని అని అనుకున్నప్పటికీ ఎట్లా ఉంటుంది అంటే ఆత్మ ముందుందా ఆకాశం ముందుందే ఆత్మే ముందుంది ఆత్మ ముందు ఎట్లా వచ్చింది ఆత్మ ఉన్నది అని అంటే ఆత్మ ముందు ఉన్నది అనేటువంటి ఒక పదార్థం ఉన్నదని తెలుస్తున్నది ఎట్లా ఉన్నది ఆత్మ ఎట్లా ఉన్నది यह उपनिषत् कई दाखिल सामधान लेद वेरे उपनिषत् अदे भागवत ही उपनिषत्न विषयान भागवत जन्मझशतोन्वयादि तरत स्वभिज्ञस्वरा ब्रह्म हृदय आदि कवय मुख्यंति यूर దాంతో రాన్మజ్జయతోన్వయాధితరత్యవభిజ్ఞ స్వరాట్టు సృష్టికి పూర్వమే ఉన్నది సృష్టికి పూర్వం ఉన్నటువంటి పదార్థమే బ్రహ్మ పదార్థం సృష్టికి పూర్వం బ్రహ్మ పదార్థం ఉన్నది అని వేదాల్లో చెప్తున్నాయి శృతిగీతలని ఉన్నాయండి భాగవతంలో ఆ శృతిగీతలు ఈ ఇతన్ని పరమాత్మను లేపుతాయి నిద్ర లేపుతాయి కొన్ని కారణాల చేత ఆయన నిద్రపోతే ఆయన ఈ వేదాలు లేపుతాయి అవే శృతిగీతలు అని ఉన్నాయి నలభై ఆరు శ్లోకాల్లో ఉంటాయి భాగవతంలో సరే అది పక్కన పెడదాము కారణం ఏంది అనేనంటే వేదాలు ముందా బ్రహ్మం ఉందా వేదాలు ఆయన లేపినవి అనేనంటే కనుక వేదాలే ముందు ఉండి ఉండాలి మరి వేదాలు ముందు ఉండేటట్టుంటే జన్మాజ్య శయతోన్వయాది తరత స్వభిజ్ఞ స్వరాట్టు అని ఎట్లా చెప్తాడు ముందు ఏమీ లేదు అదే ఆ పదార్థమే ఉన్నది అని దాంట్లో చెప్తున్నది చాందో్యంలో బృహదారంలు ఏది కరెక్టు తెలుసుకోవాలి తెలుసుకోవాలి తెలుసుకోవాలి కానీ టైం రాగదు తెలుసుకోవచ్చు మనం మా వాళ్ళందరికీ కూడాను అందుకనే మా వాళ్ళని కూడా రమ్మన్న కొంతమంది వచ్చారనుకోండి కనుక మా వాళ్ళందరూ కూడాను కొంత భాగం దాంట్లో ఏది ముందు ఏది వెనక అనేటువంటి విషయాన్ని గ్రహించారు వాళ్ళు చాలా చోట్ల చెప్పామనుకోండి ఈ ఉపనిషత్తులు ఇది కాదు అనేకం అని ఉపనిషత్తులని మా గురువు గారు విద్యారంజస్వామి గారు నర్సరావుపేట ఆయన పరంపదించారు అనుకోండి భగవద్భారతి గ్రంథం అని గ్రంథం ఉపనిషత్తుల యొక్క మొత్తం సారం మొత్తం కూడాను మూడు వందల యాభై ఎనిమిది శ్లోకాల్లో రాశారు ఆయన అల్పాక్షరం అన అనల్పార్థం అల్పమైనటువంటి అక్షరాలతో అనల్పమైనటువంటి అర్థాన్ని ఇచ్చేట్టుగా భగవద్భారతి గ్రంథాన్ని రాశారు మీకు మనకు ఏ ఉపనిషత్తులో ఉండేటువంటి విషయం కావాలన్నప్పటికీ కూడాను ప్రస్థానత్రయంలో ఏవైతే విషయాలైతే ఉంటాయో అవన్నీ కూడాను మూడు వందల రాశారు ఆయన మహానుభావుడు ఇక్కడికి వచ్చారు మా సత్యవతి గారు దానికి వ్యాఖ్యానం అంతా కూడాను వారు నేను కొంతవరకు ఇస్తే దాని అంతా కూడా పరిశీలన చేసి ఇప్పుడు దానికి వ్యా తాత్పర్యం మాత్రమే ఉంది వ్యాఖ్యానం లేదు ఆ వ్యాఖ్యానం అంతా కూడా తయారవుతున్నది ఇప్పుడు కనుక ఎందుకు చెప్పానంటే సంపూర్ణ భక్తిభావేన యదర్పితం తదష్ఠితం అల్పంవా ఎదివా బహుళం స్వీకరుత్ ప్రియాత్మనా అనే ఒక శ్లోకం రాశారండి దాంట్లో సంపూర్ణ భక్తి భావేన సంపూర్ణమైనటువంటి భక్తి అసంపూర్ణ భక్తితో కాదు సంపూర్ణమైనటువంటి భక్తితో గనక ఇస్తే అల్పంవా కొద్దిగా అయినా సరే ఎదివా బహుళం ఎక్కువగా ఇచ్చినా సరే స్వీకరవచ్చు ప్రియాత్మన ఆ వస్తువు అంతా ఆయనదేనైతే ఆయనకివ్వటం ఏంది అసలు ముఖ్యమైనటువంటి విషయం మనం గమనించాలి వస్తువులు కూడాను పరమాత్మ అయితే పత్రం పుష్పం ఫలంతోయం యోమద్భక్త్య ప్రయత్తి తదహం భక్తి ఉపహృతం అశ్చినామి ప్రేతాత్మన దేవుడి దగ్గర కూర్చొని ఈ పండు అది ఇది నివేదన పెడుతున్నాం ఆ పండ్లని ఆయనవే ఆ నీళ్ళని ఆయనవే ఆ పుష్పాలన్నీ ఆయనవే ఆయన దానికి ఇవ్వటంలో గొప్పతనం ఉందా అసలు దానికి వేరే అర్థం ఏమైనా ఉందా మహోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు మీ అందరికీ తెలిసినటువంటి దాంట్లో రాస్తాడు పత్రం అంటే ఏంది పుష్పం అంటే ఏంది అంతక్కరిని చతుష్టాయానికే పత్రం పుష్పం ఫలంతోయం అనేటువంటి దాంట్లో మహోపనిషత్తులు చెప్తారనుకోండి సరే యథావత అల్పం వా దహరా అల్పం వేదం చెప్తున్నది ఆ విధంగా దహరా అల్పం బహ వా అహం వేదం చెప్తున్నది అల్పమైనటువంటి మనస్సు నీ దగ్గర ఉన్నదిరా అది పడే నా దగ్గరికి అహం అనేటువంటిది అహంకారం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది నీ దగ్గర ఉన్నది నేను ఇచ్చింది కాదది నా దగ్గర పడే చెప్పిన మాట ఉంటుంది అది కుచేలుడు చేశాడు ఆమె నాలుగు పిడికిళ్ళు అటుకులు గట్టిగా బిగించి నాలుగు చారు ముష్టి అంటే ముష్టి అంటే పిడికిల్లో ఉండేటువంటి దాన్నే ముష్టి అని అంటారు ఆ ముష్టి అడిగి తీసుకొచ్చింది నాలుగిటిని గట్టిగా బిగించి ఆయన బులాన వేసింది పోయినాడు ద్వారకకు అది ఎవరిప్పాలో వాడిపితే చెప్పిన మాట వింటే కానీ నువ్వు నేను ఇప్పితే చెప్పిన మాట వినవు పరమాత్మ ఇప్పాడు అంతఃకరణ చతుష్టయం వాటి అవి కనుక ఆ విధంగానే దాంట్లో అన్నాద ప్రజా ప్రజాయంతే అన్నం ఈ ప్రజలు పుట్టారు అని చెప్పారు వాస్తవం కూడాను అంతే కనుక అన్నం వల్లనే జీవిస్తున్నారు అన్నంలోనే లయమైపోతున్నారు చివరకు అన్నరసం వల్లనే జీవిస్తూ ఉంటూ అన్నరసం పోతున్నారు కనుక కనుక బ్రహ్మం అన్నమే అని అన్నారు మరి ఈ తద్దినాలు పెట్టినప్పుడు మీరు చూస్తుంటారో లేదో కొంతమందికి అనుభవం ఉంటుంది కొంతమందికి లేదనుకోండి ఇక్కడ ఉన్నవాళ్ళలో అన్నం బ్రహ్మ అహంచబ్రహ్మ భోక్తాచబ్రహ్మ ఇదమిదమన్నం అమృతస్వరూపం అని చెప్తున్నాడే అన్నానికి వికారం ఉందా లేదా రెండు రోజులు దాన్ని పెట్టండి గిన్నెలో పెట్టండి ఏమైతుంది వాసన వస్తుంది వికారం పుడుతుంది మరి బ్రహ్మ కూడా వికారం ఉందా వికారం లేనటువంటి వాడు బ్రహ్మ అయితే అన్నం బ్రహ్మ అన్నం బ్ర పరబ్రహ్మస్వరూపము అని అని అన్నాడు అన్నం పరబ్రహ్మస్వరూపం అయితే అన్నానికి కూడా వికారం లేకుండా పోవాలే పోతున్నదే అన్నం బ్రహ్మ అహం చెబ్రహ్మ నువ్వు బ్రహ్మవు కావచ్చు భోక్ కాచబ్రహ్మ తినేవాడు బ్రహ్మకు కావచ్చు కాదనటం లేదు కానీ అన్నం ఎట్లా అన్నం బ్రహ్మ ఎట్లా బ్రహ్మ అన్నానికి వికారం ఉంది కనుక బ్రహ్మ కాదు అదే ఇవన్నీ చెప్పి ఈ పంచకోశాల్లో ఉండేటువంటి విషయాలన్నీ చెప్పి చివరకు ఇవన్నీ కూడాను బ్రహ్మ కాదు బ్రహ్మ వేరే ఉన్నది అని దాన్ని నిర్ధారణ చేస్తారు అస్తమాను అనువాకంలో కనుక అన్నాద్వై ప్రజా ప్రజాయంతే ఈయన చెప్పేటువంటి విషయం ఏంది అంటే శిష్యులందరూ చెప్తున్నారు అన్నం వల్లనే ప్రజలంతా వస్తారు యాహ కశ్చ పృథివీగం శ్రిత వాళ్ళందరూ జీవిస్తుంటారు తర్వాత అధో అన్నానేవ జీవంతి అన్నం వలనే జీవిస్తూ అన్నం వలనే జీవిస్తూ అన్న రసం వల్ల ఏమిటి అన్న రసాత్మకమైనటువంటి ఈ అన్నం లోపలికి పోతే ఈ అన్న రసం ఏమైతుంది అని అంటే మిగతా భాగాలన్నిటికీ కూడాను శక్తిని చేకూరుస్తుంది అని వీడి ఉద్దేశం అసలు వీడు బ్రహ్మమే తమాషా వీడికి శక్తి ఉండనే ఉన్నది కానీ అన్నరసం వల్ల వీడు నాకు శక్తి వస్తుంది అనేటువంటిది భావన చేసి చివరకు ఆ బ్రహ్మ అనేటువంటిది వేరే ఉన్నదిలే ఇది కావు అనేటువంటిది నిర్ణయం ఇది ఉపనిషత్తులో ఉండేటువంటి విషయం అన్నాది ఎస్థత అన్నం హి భూతానాం అంటే అందరికంటే పెద్దవాడు అన్నం జ్యేష్టమైనటువంటిది అన్నమే అన్నన్నిచ్చే అన్నా పురుష అనేది కదా అర్థం ఈ పురుషుడెవరు అన్నాత్ పురుష అని అన్నాడే పురుషుడు జీవుడా ఎవరు వాడు ఈ అన్నాత్ పురుష అన్నప్పుడు పురుషుడు అనేటువంటి వాడు జీవుడా ఇంకోడెవడైనా ఉన్నాడా పురుషుడు పురుష శబ్దానికి అర్థం పురుష శబ్దం అంటే పరమాత్మనే అర్థం కనుక ఇక్కడ జీవుడు అనంటే మనమే నేను చెప్పుకోవాల్సిన పని లేదండి మనం ఒక్కడమే జీవులం కాదు దేవతలంతా జీవుడే విష్ణు పరమాత్మ జీవుడే వాడు ఎవరైతే విష్ణు అని వాడు కూడా జీవుడే వాడికి ఎందుకంటే దండం పెట్టడం పోయి నాకొక్క విషయం చెప్తున్నా ఎందుకు దండం పెడతారు వాడికి విష్ణు పరమాత్మ పోయి ఎందుకు దండం పెట్టి మీరు నేను కూడా పెడతాను నేను ప్రతిరోజు దేవతార్చన చేసుకుంటా అది కూడా ఉంది కానీ ఒక్కటి ఎందుకు చేస్తాం ఆ పని వాడికి ఎందుకు దండం పెట్టాలా వాళ్ళలోనూ ఉండేది జీవుడే నీలోనూ ఉండేది జీవుడే వాళ్ళలో ఉండేది జీవో బ్రహ్మయ నాపరహ అని వాణికి చెప్తూనే ఉంటుంది నీకు కూడా జీవో బ్రహ్మయ నాపరహ అని చెప్తుంటివి మరి నీకు పోయి వాడికి ఆ జీవుడు ఈ జీవుడికి ఎందుకు దండం పెట్టాలా గుణాల రీత్యా విశిష్టమైనటువంటి గుణాలు కలిగినటువంటి వాడు కనుక అవును నిజమే బాగానే ఉంది ఒక వ్యాఖ్యాత అట్లనే చెప్పాడు విశిష్టమైనటువంటి గుణాలు ఉన్నాయి విశిష్టమైనటువంటి గుణాలు ఉంటే వాడు పంది జన్మెందుకు ఎత్తాడండి చేప జన్మ ఎందుకు ఎత్తాడు వాడు ఎత్తని జన్మలు అంటూ ఉన్నాయా ఏ ధర్మ సంస్థాపన ధర్మ సంస్థాపన చేయడానికనంటే నువ్వు ఈ జన్మలన్నీ ఎత్తాలనా ధర్మాన్ని సంస్థాపన చేయాలంటే పంది జన్మెత్తాలండి పోనీ వా హిరణ్యాక్షుడో హిరణ్యకక్షుడో వాడెవడో ఉన్నాడు కదా వాడిని సంహారం చేయడానికి నువ్వు పంది జన్మెత్తావా నువ్వు చేప జన్మెత్తాలా ఎందుకెత్తుతున్నావు విశిష్టమైనటువంటి గుణాలు అవన్నీ కూడాను విశిష్టమైనటువంటి గుణాలు ఏం చెప్తా దాంట్లో లోతుకు పోవద్దండి ఎందుకనంటే లోతుకుపోయిన కొద్ది ఇబ్బంది అవుతుంది కనుక ఆజ్యేతిభూతాది తస్మాదన్నం తదు కనుక అన్నాన్ని మనం ప్రార్థన చేయాలి ఎందువల్ల అన్నం వల్లనే మనం ఈ విధంగా ఉన్నది అని అని చెప్పాడు దాని తర్వాత అన్నమయ్య ప్రాణమయ ప్రాణమయ కోసం కూడా ఉన్నది ప్రాణం అంటే ఏందో తెలిసిన ఆ ప్రాణం గనక లేకపోయేటట్టుంటే మనకున్న ప్రాణో పాన వ్యానో దాన సమాన ఈ ప్రాణం గనక లేకపోతే ఈ ప్రాణం దేని ద్వారా తయారైంది అని అంటే వాయువు ద్వారా తయారైంది ప్రాణం ఆత్మన ఆకాశస్వంభూత ఆకాశ్ వాయు వాయువు నుంచి తయారైంది ఈ ప్రాణాలన్నీ కూడా ఆ వాయువు ద్వారానే బతకాల ఆ వాయువు గనక లేకపోయేటట్టు వీడు చస్తాడు కనుక ఈ అన్నమయ్య కోశం బ్రహ్మ కాదు ఆత్మ కాదు ప్రాణమయ్య కోశమే బ్రహ్మ ఎందువల్ల దాని ద్వారానే వాడున్నాడు కనుక బతుకుతున్నాడు కనుక ఇది కాదు అని తీసి సరే ప్రాణమయానికి వచ్చాడు సరే ప్రాణమయం అన్ని చోట్ల వ్యాపించి ఉంటుంది కదా దేహంలో మొత్తం కూడాను ఆ ప్రాణమయం ఉంటుంది కనుక ప్రాణం గనక లేకపోయేదట్టుంటే వాడు చస్తాడు ఎవడు చచ్చేదెవడు చచ్చేది ఎవడండి దేహం చస్తున్నది జాతశ్చిహి ధ్రువో మృత్యో మృతంజన్మ ధ్రువశ్చ భగవద్గీతకు దాంట్లో తాత్పర్యం చూశారు ఎప్పుడన్నా మీరు చచ్చినవాడు ప్రతివాడు పుడతాడు పుట్టడు ఎట పుడతాడండి చచ్చేది పుడుతుంది అది అక్కడ అర్థం ఆ విధంగా చెప్పుకోవాలా చచ్చినవాడు ప్రతివాడు పుడతాడు అని బ్రహ్మ బ్రహ్మజ్ఞాని చచ్చే పుడతాడా వాడికి మళ్ళీ పుట్టకంటూ ఉంటుందా చచ్చేది పుడుతుంది చచ్చేది దేహం వచ్చింది పోతుంది ఏ దృశ్యం తన అది పోతుంది ఉండే అడిపోవడానికే వచ్చింది పోతుంది పోని పోనీయండి పోతే ఏమవుతుంది వచ్చింది పోయింది ఎన్నొచ్చినా ఎన్ని పోలేదు సృష్టి వచ్చింది పోయింది సృష్టి వచ్చి పోంగా దేహం వచ్చిపోతే తప్పేముంది దాని ధర్మమే పోని కనుక ఆ విధంగా వాయు ద్వారా ప్రాణం అంతా కూడాను ఇది కనుక ప్రాణమే బ్రహ్మం అని అన్నాడు సరే ఇంకా కొంతసేపు ఆలోచించిన తర్వాత ప్రాణం కాదు బ్రహ్మ అన్నమయ ప్రాణమయ మనుమయ మనస్సే బ్రహ్మం కనుక ఏం చేయాలంటే సంకల్పాలన్నీ కూడా నువ్వు మనస్సు జరుగుతుంటాయి ఏదైనా సరే ఒక సంకల్పం చేయాలని అంటే మనో బ్రహ్మే ఉపాసీతూ అని ఉన్నది వేదం ఆ విధంగానే చెప్పారు ఇందువల్ల అట్లా ఉపాసన చేయటం మనస్సును ఉపాసన చేయమన్నారంటే అది కేవలంగా ఔపచారికమే కానీ మనసు బ్రహ్మం మాత్రం కాదు మనస్సే గనక బ్రహ్మమైతే ఆ మనసు మరి బ్రహ్మాన్ని బ్రహ్మము అనేటువంటిది వేరుగా ఎందుకు ఉండాలా మనస్సును ఎందుకు కదిలించాలా ఒక్కటే ఏ మనకు ఒకటే ఇన్స్ట్రుమెంట్ అండి దేహంలో ఉండేటువంటిది ఏది తెలుసుకోవాలన్నప్పటికీ కూడా ఉండేది ఉండేది ఒక్కటే ఇన్స్ట్రుమెంట్ మనస్సు ఒకటే మనస్సు ద్వారానే తెలుసుకోవాలి మనస్సు ద్వారానే నా తెలుసుకునేది ఆ మనస్సు ద్వారా తెలుసుకునేటువంటి మనస్సు ఆ చైతన్యాన్ని చూడలేదు అదే కనుక చైతన్యం అయ్యేటట్టుంటే శుద్ధమైనటువంటి చైతన్యాన్ని ఆ మనస్సును చూడలేదు చూడలేకపోతున్నది బ్యాటరీలు ఏటుంది బ్యాటరీ లోపల వేశాము కాంతి వచ్చింది కాంతిని బ్యాటరీలు చూడాలంటే చూడగలుగుతాయా బ్యాటరీలు పక్కకు తీశాము కాంతి ఉందా చూడలే మనో బ్రహ్మే ఉపాసీతూ కనుక మనస్సే బ్రహ్మము మనస్సునే ఉపాసించాల అని అని అనుకున్నారు చివరికి ఏం చేసింది అని అంటే ఈ మనస్సు కూడాను బ్రహ్మం కాదు అని తేలింది సంకల్ప వికల్పాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను దీని ద్వారానే జరుగుతున్నాయి కనుక ఇది బ్రహ్మం కాదు అని అన్నా మరి ఏందా బ్రహ్మం అంటే ఇంకా అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఇంకొక కోశం ఒకటి ఉన్నది విజ్ఞానం అనేటువంటి కోశం ద్వారానే యజ్ఞయాగాదు క్రతువులన్నీ కూడాను కర్మలన్నీ కూడా ఆ విజ్ఞానం ద్వారానే చేస్తారు కనుక విజ్ఞానమయ కోశం బ్రహ్మము అని కానీ ఈ చేసేటువంటి కర్మలన్నీ కూడా శాశ్వతమైనటువంటి బ్యా ఫలాన్ని అందిస్తున్నాయా లేవు ఏ కర్మ శాశ్వతం కాదు ఏ కర్మ శాశ్వతమైనటువంటి ఫలాన్ని అందించది ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ శిత్యార్థం పూజ సంకల్పం చెప్తాం మోక్షానికి కూడా సంకల్పం ఉందా మరి చెప్తూనే ఉన్నాం అక్కడ ఏ కర్మ మొదలు పెట్టండి ఆ కర్మకు ఇది చెప్పనే చెప్తూనే ఉన్నాడు మరి కర్మకు చెప్పేటప్పుడు కర్మ అనంతమైనటువంటి కర్మ అనంతమైనటువంటి ఫలాన్ని అనంతమైనటువంటి కర్మ లేదు అనంతమైనటువంటి ఫలాన్ని ఇవ్వలేదు ఆది అంతం ఉన్నది కర్మకు ఫలితానికి కూడాను ఆది అంత రెండూ ఉన్నాయి ఉపయోగం లేదు అనంతమైనటువంటిది అది సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ కనుక అనంతమైనటువంటి దాన్ని పొందాలనేటటువంటి ఏ కర్మ ద్వారా పొందుతావు వీల్లేదు వీల్లేదు అని విజ్ఞానమయ కోశం కూడాను బ్రహ్మం కాదు అని తేల్చారు ఇకపోతే ఏం దయాని అంటే మిగిలింది ఆనందమయ కోశం ఈ ఆనందమయ కోశంలో ఉంటుంది అన్నిటికీ కూడాను ఏ పాపాలైతే చేస్తారో వాటన్నిటినీ కూడాను ఈ ఆనందమయ్యే క్వశ్చన్ ద్వారా పోతాయి అని చెప్పాడు ఆనందం అని అంటే ఆనందానికి డెఫినేషన్ ఏమిటి తైతీరి చెప్తున్నది ఆనందానికి డెఫినేషన్ ఏమిటి ఇప్పుడు చెరుకు ఉంటుంది తీయగా ఉంటుంది టీ ఉంటుంది చెరుకు తీయగా ఉంది టీ ఉంది అది అనుభవం అది అనుభవమే కానీ నీవు చెప్పలేవు దాన్ని గురించి చెప్ప చెప్పలేనటువంటి విషయం ఏదైతే ఉందో అది హాయిగా నిద్రపోయినావు ఏదో కళ్ళొస్తే అది స్వప్నావస్థ సుక్షిప్తావస్థలో ఉంది సుక్షిప్తావస్థలో నువ్వు ఏం చేశావు అని అంటే ఏంది ఏం చెప్తావు హాయిగా నిద్రపోయినా చెప్తావు అక్కడ కూడా ఉన్నది మనస్సు లేకపోలే ఉన్నది మళ్ళీ మరనాడు పొద్దున్నే కనుక అడిగేటట్టుంటే ఏం ఎట్లా ఉంది ఏముందిరానంటే హాయిగా నిద్రపోయినానంటే ఏంద్రా హాయి ఏం లేదండి బాగా సౌండ్ స్లిప్ బాగా నిద్ర పట్టిందండి ఏంద్రా దాంట్లో ఏమో తెలియదండి సుషుప్తి అవస్థ కానీ ఆ ఆనందమై శాశ్వతంగా ఉందా సుషుప్తి కావడంతో మళ్ళీ బయటకు వచ్చిన దానే వస్తువు బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఏమనుభవిస్తున్నావు అంటే మళ్ళీ మొదలయ్యా ఇంట్లో పెళ్ళం వంకాయకూర చేస్తే బ్రహ్మానందం వీడి బొందా బ్రహ్మ వంకాయ కూర బ్రహ్మానందంగా ఉంటే వీడికి బ్రహ్మానందం తెలుసు అసలు ఆనందానికి కొన్ని పరిమితులు చెప్పాడండి తైతిరి ఉపనిషత్తులు మనుష్యానందం దేవానందం గంధర్వానందం పితృగంధర్వానందం ఇట్లాగే దేవగంధర్వానందం అని చెప్పుకుంటూ దానికి వంద రెట్లు ఎక్కువట ఏది పరమానందం దానికంటే వంద రెట్లు ఎక్కువ బ్రహ్మానందం అని చెప్పాడు ఎన్ని యూనిట్లు అవుతారు అసలు మనుష్యానందాన్నే మనం అనుభవించలేకపోతున్నాం సప్తద్వి ఎగ్జాక్ట్లీ మనుష్యానందానికి ఒక లిమిట్ చెప్పాడు సప్త ద్వీప విశాల భూభరము ద్వస్తంభంబు నను పూంచి సంప్రాప్త శ్రీయుతుడై మహావిభవ సంపచ్చాతుర్యం దుర్వ్యాప్తం నూట ఇరవై బతకాలట ఆ సప్త ద్వీపాలు ఏవైతే ఉన్నాయో వాడందరి వాడి కంట్రోల్లో ఉండాలట ప్రతివాడు వీడు చెప్పినట్టు వినాలి అది వాడికి నూట ఇరవై సంవత్సరాలు బతికేదేవుడు అవన్నీ ఇవన్నీ వాడికి కావాల్సింది మనుష్యానందం ఈ మనుష్యానందానికి ఇంట్లో వంకాయ కూర చేస్తే బ్రహ్మానందం అంటాడు పిచ్చిముండడు అంతే కారణం ఏంది అని అంటే ఇదంతా కూడా కేవలంగా అవిద్య కారణం అవిద్యే కారణం ఈ అవిద్య పోవాలనేటట్టుంటే జ్ఞానం కావాల జ్ఞానం గురువు ద్వారానే గాని ఇంకో రకంగా వీల్లేదు గ్రంథాలు చదివినంత మాత్రాన గ్రంధులు వీడవు శుభ్రం కనుక గురు చంతనే కూర్చోని ఆయన చెప్పింది మనం తెలుసుకుంటూ ఉండాలి ఇది సంక్షిప్తంగా మీకు ఈ కోశాల గురించి చెప్పాను ఇప్పటికే నాలుగు ఐదైంది నేను ఎక్కువగా ఐదు నిమిషాలు టైం ఎక్కువ తీసుకున్నాను స్వష్టి ప్రజాభ్యాస పరిపాలనంతా న్యాయన ఆర్గ్యేన మహిమ गोब्राह्मणे शुभमस्तुका संस्थुखिनो